సంకీర్తన మూడు వందలు అయ్యో మానుపగదయ మనుజుడు తన కయ్యపు కంటకానడు పాపపుణ్య లంపడు ద్రవ్యతాపజ్వరము పుట్టి ఏ పొద్దు వడలిగడు నరక భవన పరిణితుడైన కర్మపురుషుడు హేయభోగి అటు కాన దురిత పుణ్య త్రిదోష్వరము పట్టి ఆడిని అరవిరమాటలూ ఆడీని దేహమోహసుథిరుడైన నిర్వాహుడు తర్కవాది అటుకాన కాన శ్రీహరి వెంకట శ్రీకాంతునిగని ఊహలను చేరనొల్లడు